అత్యుతమి తలచే ఎంత పని వలన ఇచ్చల మీ వారే మాకు హరాలియగా మిమ్ము నిరిగిన ఎట్టి మీ దాసుల నెరిగే సమ్మతి విజ్ఞానమే చాలదా నాకు ఉమ్మడి మీ సేవ చేసుకుండేటి వైష్ణవుల సముఖాన సేవించుటే చాలదా నాకు నిరతి నీకు మొక్కే నీటింగరీలకు సరవితో మొక్కుటే చాలదా నాకు పరగ నిన్ను పూజించే ప్రపన్నుల పూజించే సరిలేని భాగ్యము చాలదా నాకు అంది భక్తులైన అల మహానుభావుల చందపు వారిపై భక్తి చాలదా నాకు సందువ శ్రీ వెంకటేశడు నీ బంటు బంటుకు సందడి బంట నవుట తలదా నాకు